యూనిట్ ఫిఫ్టీన్ లెసన్ సిక్స్టీన్లీ ఇప్పటిదాకా ఏం చేస్తున్నావు క్యారం బోర్డు ఆడుతున్నాను ఎందుకు ఇవాళ కొత్త సినిమా ఉంది పోదామా రేప్ పోదాం ఇవాళ నాటకం చూద్దాం శర్మ సినిమాకే వెళదాం అంటున్నాడు శర్మను సినిమాకే వెళ్లమను మనం ఇవాళ నాటకానికి పోదాం సినిమాకు రేపు పోదాం ఈ సినిమా ఇంకా ఎప్పటిదాకా ఉంటుంది ఇంకా నాలుగు రోజులు దాకా ఉంటుంది అయితే పర్వాలేదు సినిమా రేపు చూద్దాం నాటకం ఎనిమిది గంటలకు అప్పటిదాకా ఇక్కడే ఉందామా ఇక్కడే కూర్చుందాం నువ్వు చదనంగా ఆడతావు గదా కాసేపు ఆడదాం తర్వాత అలా రోడ్డు మీద కాసేపు తిరుగుదాం సుబ్బారావు కూడా నాటకానికి వస్తాడేమో పద వాళ్ళింటిదాకా వెళ్దాం వాడు కూడా వస్తాడేమో అడుగుదాం నాకు ఆకలిగా ఉంది దారిలో వసంత విహార్లో వేడి ఇడ్లీ ఉంటుంది తిందాం సైకిల్ తీసుకుపోదామా సైకిల్ వద్దు దాన్ని ఇక్కడే పెడదాం లిజన్ అండ్ రిపీట్ స్టార్ట్ రవి రవి ఇప్పటిదాకా ఏం చేస్తున్నావు ఇప్పటిదాకా ఏం చేస్తున్నావు క్యారం బోర్డ్ ఆడుతున్నాను క్యారం బోర్డ్ ఆడుతున్నాను ఎందుకు ఎందుకు ఇవాళ కొత్త సినిమా ఉంది పోదామా ఇవాళ కొత్త సినిమా ఉంది పోదామా రేపు పోదాం రేపు పోదాం ఇవాళ నాటకం చూద్దాం ఇవాళ నాటకం చూద్దాం శర్మ సినిమాకే వెళదాం అంటున్నాడు శర్మ సినిమాకే వెళదాం అంటున్నాడు శర్మను సినిమాకే వెళ్ళమను శర్మను సినిమాకే వెళ్ళమను మనం ఇవాళ నాటకానికి పోదాం మనం ఇవాళ నాటకానికి పోదాం సినిమాకు రేపు పోదాం సినిమాకు రేపు పోదాం ఈ సినిమా ఇంకా ఎప్పటిదాకా ఉంటుంది ఈ సినిమా ఇంకా ఎప్పటిదాకా ఉంటుంది ఇంకా నాలుగు రోజుల దాకా ఉంటుంది ఇంకా నాలుగు రోజుల దాకా ఉంటుంది అయితే పర్వాలేదు అయితే పర్వాలేదు సినిమా రేపు చూద్దాం సినిమా రేపు చూద్దాం నాటకం ఎనిమిది గంటలకు నాటకం ఎనిమిది గంటలకు అప్పటిదాకా ఇక్కడే ఉందామా అప్పటిదాకా ఇక్కడే ఉందామా ఇక్కడే కూర్చుందాం ఇక్కడే కూర్చుందాం నువ్వు చదరంగం ఆడతావు గదా నువ్వు చదరంగం ఆడతావు గదా కాసేపు ఆడదాం కాసేపు ఆడదాం తర్వాత అలా రోడ్డు మీద కాసేపు తిరుగుదాం తర్వాత అలా రోడ్డు మీద కాసేపు తిరుగుదాం సుబ్బారావు కూడా నాటకానికి వస్తాడేమో సుబ్బారావు కూడా నాటకానికి వస్తాడేమో పద వాళ్ళ ఇంటి దాకా వెళ్దాం పద వాళ్ళ ఇంటి దాకా వెళ్దాం వాడు కూడా వస్తాడేమో అడుగుదాం వాడు కూడా వస్తాడేమో అడుగుదాం నాకు ఆకలిగా ఉంది నాకు ఆకలిగా ఉంది దారిలో వసంత విహార్ లో వేడి ఇడ్లీ ఉంటుంది తిందాం దారిలో వసంత విహార్ లో వేడి ఇడ్లీ ఉంటుంది తిందాం సైకిల్ తీసుకుపోదామా సైకిల్ తీసుకుపోదామా సైకిల్ వద్దు సైకిల్ వద్దు దాన్ని ఇక్కడే పెడదాం దాన్ని ఇక్కడే పెడదాం drills build up drill start untundi eppadi daaka eppadi daaka untundi inka inka eppadi daaka untundi cinema సినిమా ఇంకా ఎప్పటి దాకా ఉంటుంది పోదాం పాఠం విను ఇప్పుడు మనం పాఠం విందాం బజారుకు వెళ్ళు ఇప్పుడు మనం బజారుకు వెళ్దాం రోడ్డు మీద తిరుగు మనం రోడ్డు మీద తిరుగుదాం పాటలు పాడు ఇప్పుడు మనం పాటలు పాడుదాం రెస్పాన్స్ డ్రిల్ ఇప్పుడు మనం ఏం చేద్దాం ఫ్యాను వెయ్యి ఇప్పుడు మనం ఫ్యాన్ వేద్దాం రేపు మనం ఏం చేద్దాం రేపు మనం ఎల్లుండి మనం ఏం చేద్దాం సినిమా చూడు ఎల్లుండి మనం సినిమా చూద్దాం శనివారం మనం ఏం చేద్దాం మాట్లాడు శనివారం మనం శర్మతో మాట్లాడుదాం చేద్దాం ఇక్కడ నిల్చో ఇప్పుడు మనం ఇక్కడ నిల్చుందాం ఈ పుస్తకాన్ని ఏం చేద్దాం బల్ల మీద పెట్టు ఈ పుస్తకాన్ని బల్ల మీద పెడదాం ఈ సినిమా ఎప్పటి దాకా ఉంటుంది ఉంటాడు ఎల్లుండి శర్మ మైసూర్లో ఎల్లుండి దాకా ఉంటాడు సరళ ఇక్కడ ఎప్పటిదాకా ఉంటుంది సరళ ఇక్కడ సోమవారం దాకా ఉంటుంది మీరు అక్కడ ఎప్పటిదాకా ఉంటారు రెండు నెలలు మేము అక్కడ రెండు నెలల దాకా ఉంటాం అప్పటిదాకా ఏం చేస్తున్నావు అన్నం తిను అప్పటిదాకా అన్నం తింటున్నాను ఏం చేద్దాం చదరంగం ఆడు అప్పటిదాకా ఏం చేద్దాం నవల చదువు అప్పటిదాకా నవల చదువుదాం ఇప్పటిదాకా ఏం చేస్తున్నావు రవితో మాట్లాడు ఇప్పటిదాకా రవితో మాట్లాడుతున్నాను